శ్రీ శ్రీ శ్రీ సాధు నిశ్చల్ద స్వామిజీ వారి చేరచింపబడిన శ్రీ విచార సాగరం అనేటువంటి గ్రంథాన్ని యథామతిగా సాధున చతుష్టయం గురించి తెలుసుకుంటున్నాము సమాధి షట్క సంపత్తి అందులో సమాధానం సమాధాన సమాధానం అంటే దీనికి అంటారు మనస్సు యొక్క విక్షేపము నాశనము అంటేనే సమాధానము శాంతోదాంత ఉపరత తితిక్షు సమాహితోభూత్వ అని చెప్పింది సమాహిత చిత్తం గలవాడు అంటే చిత్తంలోని ఏ విధమైనటువంటి విక్షేపము లేనటువంటి నిశ్చల స్థితి అది సమాధానం అనబడుతుంది సమ్యగస్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మణి సర్వదా ఆచార్యులు చెప్పారు లేఖ చూడమని శుద్ధమైనటువంటి మన లక్ష్యభూతమైనటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపం ఉన్నదో చక్కగా మన మనస్సును స్థిరపరుచుట అదే సమాధానము అనపడుతుంది అయితే మనసులోని విక్షేపము లేకుండా ఉండడము సమాధానం అంటే మనము పూర్వమే మలదోషము విక్షేప దోషం యొక్క నివృత్తి ఉపాయాలు నిష్కామ కర్మ నిష్కామ ఉపాసన చెయ్యాలి అని చెప్పుకునేటప్పుడు అక్కడ కూడా ఏమని చెప్పుకున్నాము ఉపాసన చేత మనసులోనే విక్షేప దోషం పోతుంది చెప్పుకున్నాం కదా మలదోషం పోవాలంటే నిష్కామ కర్మ చేయాలి విక్షేప దోషం పోవాలి అంటే ఉపాసన చెయ్యాలి అని చెప్పుకుంటూ వచ్చాము మరి విక్షేపము ఉపాసన ద్వారానే నివృత్తి అగుచుండగా మళ్ళీ ఇక్కడ అదనంగా సమాధానము కూడా విక్షేపము దూరమొకటనే అని చెప్తూ మళ్ళీ పునః చెప్తున్నాడు ఎందుకు పునరుక్తి కాదా ఇది ఉపాసన యొక్క లక్షణము సమాధానం యొక్క లక్షణము ఒకటిగానే ఉన్నాయి కదా అది రెండు పృథక్ ఎందుకు చెప్పాడు గ్రంథకర్త అని అంటే దానికి సమాధానం వినండి సగుణ బ్రహ్మ ధ్యానేనా మూర్తి ఉపాసనైనవా ప్రథమం జాయతే అక్కడ విక్షేపదూషణ నివృత్తి కోసము ఏం చేసామని అంటే సగుణ బ్రహ్మ ధ్యానము మూర్తి ఉపాసన మూర్తి ధ్యానము ఇత్యాదులు చేసినట్లయితే విక్షేపదూషణ నివృత్తి అవుతుంది అని అక్కడ చెప్పుకున్నాం కానీ ఇక్కడ ద్వితీయంతో నిర్గుణ బ్రహ్మ ఉపాసన అంటే నిర్గుణ బ్రహ్మని అనవరత స్థిత్య నిర్గుణ బ్రహ్మమునందు నిరంతరము మనస్సును స్థిరపరచుట ఇది ఇక్కడ చెప్పబడింది ఇంతే తేడా భేదం ఏమిటంటే అక్కడ సగుణోపాసన ద్వారా చిత్త ఏకాగ్రతను పొందాలి అని అక్కడ చెప్పబడింది ఇక్కడ సమాధానం అంటేంది సమ్యగ్ ఆధానం అంటే మనస్సును ఇంద్రియాలను శబ్దాది వ్యతిరేక్త విషయాల నుండి నివర్తించిన తర్వాత నివృత్తి చేసిన తర్వాత బుద్ధిని స్వ లక్ష్యమైనటువంటి నిర్గుణ శుద్ధ బ్రహ్మమునందు సంలగ్నం చేయుట సమాధానము అని చెప్పబడింది నిగృహీత మనసాదవు తద్ అనుగుణ విషయేత సమాధి సమాధానం అని సదానంద మునీంద్రుల చెప్పారు శబ్దాది విషయముల నుండి నిగ్రహింపబడిన అంతఃకరణమును వేదాంత వాక్య శ్రవణము మననము మరియు నిధిధ్యాసనమునందు ప్రవేశపెట్టి నిరంతరము మహావాక్యార్థ చింతనము చేయుట తద్ ఉపకారకములకు అమానిత్వాది జ్ఞాన సాధనములందు గురు శుశ్రూష గ్రంథ సంచయము మరియు వాటిని రక్షించుట ఉన్నవు శ్రవణాది అనుగుణ విషయములందునూ మనస్సును సంలగ్నం చేయటం అంటే ఏకాగ్రం చేయటం సమాధానం అంటారు అని స్పష్టంగా సదానంద మునీ వారు చెప్పారు శ్రవణ మనస్సును లగ్నం చేయాలి ఏ మనస్సును శ్రవణాది వ్యతిరేక్తమైనటువంటి శబ్దాది విషయాల నుండి నివర్తింపబడినటువంటి మనస్సును శ్రవణ మరణ నిధిధ్యాసముల సంలగ్నం చేయాలి ఇంతే కాకుండా మహావాక్యార్థ చింతన చేస్తు ఉండాలి మరి ఈ శ్రవణాదులకు మహావాక్యార్థ చింతనకు విచారమునకు కావలసినటువంటి సాధనాలు ఏవైతే ఉన్నాయో ఉపకారకములైనటువంటి అమానిత్వాది గుణాలయందు కూడా సంలగ్నం చేయాలి ఇంతేకాకుండా గురు శుశ్రూష చేస్తూ ఉండాలి శ్రీ గురుదేవుని పరిచర్యలు సేవలు చేస్తూ ఉండాలి మరియు మనకు అధ్యయనం చేయడానికి కావలసినటువంటి వేదాంత గ్రంథములు ఏవైతే ఉన్నాయో ఉపనిషత్తులే కావచ్చు బ్రహ్మసూత్రాలే కావచ్చు భగవద్గీత కావచ్చు ఇంకా ఇతర ప్రకరణ గ్రంథాలు పంచదర్శి వివేక చూడామణి ఇత్యాది గ్రంథాల నాన్నింటినీ కూడా సంగ్రహం చేసుకోవాలి విద్యార్థి అయినటువంటి వాడు సంగ్రహం చేసుకున్నటువంటి గ్రంథాలను సంరక్షణ చేయాలి ఇది కర్తవ్యం ఉంటుంది ఈ విధంగా మనస్సును ఈకేన ప్రకారేణ శుద్ధ బ్రహ్మం ఉన్నందు సంలగ్నం చేయుట అనేక సాధనాలతో యుక్తమైనటువంటి ఈ మనస్సును శుద్ధ బ్రహ్మ లక్ష్యభూతమైనటువంటి బ్రహ్మ ఉన్నందు చేయుట ఇది సమాధానము అనబడుతుంది దండమాచ్చాదనం చేయవ కౌపీనంచ పరిగ్రహేత్ శేషం విసృజేత్ అని అంటూ ఆరుణికోపనిషత్తు చెప్తూ ఉంది ఏమనంటే వివిధిషా సన్యాసి దండము ఆచ్ఛాదనము అంటే వస్త్రము కౌపీనము వీటి కంటే వ్యతిరేక్తమైనటువంటి సర్వమును సన్యాస కాలంలోనే పరితరించినందువలన పైన పేర్కొని రీతిగా శ్రవణాదులకు ఉపకరించు గ్రంథ సేకరణ తప్ప సుఖ సాధనములని భావించి బ్రహ్మచే రుచికర్మగు అన్నపానాదులను వాతానుకూల ఆరామములు గాని మఠములు గాని మొదలైనటువంటి వాటిని సేకరించకూడదు సంగ్రహించకూడదు చూసారా విద్యార్థి అయినటువంటి వాడు సాధకునికి గ్రంథాలను సంగ్రహం చేసి వాటిని రక్షిస్తూ వాటిని అధ్యయనం చేయడం శ్రవణాదుల్లో మాత్రమే అతడు రమిస్తూ ఉండాలి కానీ శ్రవణాదుల కంటే రుచికరమైనటువంటి భోజనాలు కావాలని ఏమంటారు వాతానుకూలమైనటువంటి ఆరామాలు కావాలని మరియు సుఖంగా అన్ని వ్యవస్థలు ఉన్నటువంటి మఠాలు ఆశ్రమాలు కావాలనేటువంటి వ్యవహారంలో పడకూడదు విధిశ సన్యాసి సాధకుడు ఎవరైతే ఉన్నాడో అతడు ఇటువంటివి చేయకూడదు అయితే ఈ మఠాలు ఆశ్రమాలు మరి అవసరమా లేదా అవసరమే కాని వివిధిశా సన్యాసికి కాదవి విద్వత్ సన్యాసికి కూడా కాదు అతడైతే పరివురాజా కూడా వెళ్ళిపోవాలంతే ఒక దగ్గర నిలబడకూడదు ఆశ్రమాలు మఠాలు ఇవన్నీ కూడా సంగ్రహం చేయకూడదు అయితే ఎవరైతే గురుస్థానాన్ని అలంకరించి నలుగురికి విద్యను ప్రదానం చేయాలి ఒక దగ్గర నిలబడి అనుకున్నప్పుడు మాత్రము మఠాలలో ఉండాల్సిందే ఒక చోటు కావాలి కదా ఉండడానికి ఒక మఠాన్ని ఉండవలసిందే ఒకవేళ విద్యను బోధించేటువంటి ప్రసక్తి లేదనుకోండి మఠాలను సేకరించకూడదు పరివ్రాజపట వెళ్ళిపోవాలి అయితే గృహస్థ మహాత్ములు అయితే మఠాలు ఆశ్రమాలు పెట్టుకొని ఉండవచ్చు ఎందుకంటే వెనకట వాల్మీకి మహర్షి వశిష్ఠ మహర్షి మొదలైనటువంటి వాళ్ళు కూడా ఆశ్రమాలను నిర్మాణం చేసి వేల కూడా బోధించినట్టుగా చరిత్రల్లో వింటూ ఉన్నాం కాబట్టి సన్యాసులకు మాత్రము ఈ మఠాలు ఆశ్రమాలు పనికిరావు ఒకవేళ ఎవరికైనా విద్యను బోధించాలే ఒక పది మందికి ఉపయోగపడుతుంది విద్య అనుకున్నప్పుడు మాత్రం మఠంలో ఉండొచ్చు అది లేకపోతే మాత్రం వెళ్ళిపోవాలంతే ఈ విధంగా సమాధానమును గురించి చెప్తూ శంకరుల ఏమన్నారు సమ్యంగా స్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మని సర్వదా అన్నాడు శుద్ధమైనటువంటి స్వ లక్ష్యమైనటువంటి బ్రహ్మము నందు బుద్ధిని సంలగ్నం చెయ్యాలి అన్నాడు ఇక్కడ చూసారా ఇంతకు పూర్వం మనం ఏం తెలుసుకున్నాము శబ్దాది వ్యతిరేక్తమైనటువంటి విషయాల నుండి నివర్తింపబడినటువంటి మనస్సును స్వ లక్ష్యము ఏకాగ్రం చేయాలి అనుకున్నాం కదా శంకరుల వారు శబ్దాన్ని ప్రయోగం చేయకుండా బుద్ధి అనే శబ్దాన్ని ప్రయోగం ఎందుకనంటే మనసు సంకల్ప వికల్పాత్మకం ఉంటది కాబట్టి అది చంచలం ఉంటుంది ఏకాగ్రతను పొందినటువంటి అంతఃకరణమే నిశ్చయాత్మకమైనటువంటి వృత్తిరూప బుద్ధి ఆ బుద్ధిని స్వలక్షనందు సంలగ్నం చేయాలి అని చెప్పడం జరిగింది ఎతో యథో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తోని ఎమ్మెత్మన్యవశం నయేత్ అని అంటూ కూడా భగవంతుడు చెప్పాడు ఆత్మ యందే మనస్సును అంటే నిగ్రహింపబడినటువంటి మనస్సును నిశ్చలమైనటువంటి మనస్సు అంటే ఏమి బుద్ధి అంతఃకరణానికే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం కదా సంకల్ప వికల్పాలు లేకపోతే అది బుద్ధి అనపడుతుంది సంకల్పాలు చేస్తే మనస్సు కాబట్టి మనము శబ్దాది విషయాల నుండి మనస్సును నిగ్రహించడం కాబట్టి ఇప్పుడు అది సంకల్ప వికల్పాలు లేకుండా కేవలం స్వలక్ష్యమైనటువంటి ప్రత్యేకమైన పరమాత్మ పరమాత్మయందే సంలగ్నం చేయబడేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు అది బుద్ధి అనబడుతుంది ఆ బుద్ధిని శుద్ధ బ్రహ్మందు సంలగ్నం చెయ్యాలి అని చెప్పడం ఈ ప్రకారంగా పౌరుషన ప్రయత్నమైన లాలయ్య చిత్త కూడా యోగ వాసిష్టంలో వాల్మీకి మహర్షి చెప్పారు ఈ మనస్సు అనేటువంటి బాలకుణ్ణి సిత్తమైనటువంటి బాలకుణ్ణి లాలించి గుజ్జగించి దాన్ని ఏ విధంగా చిన్నపిల్లలు మారాం చేస్తూ ఉంటే వాళ్ళకు అభిలిషితమైనటువంటి ఒక వస్తువుని మనం ఏ విధంగా ఉపశాంతి చేస్తామో అట్లే ఈ చంచలమైనటువంటి వృత్తిని దాన్ని విషయాలలో ఉన్నటువంటి దోషాలను దర్శింపజేసి వెనక్కి మళ్లించి స్వలక్ష్యమునందు స్థిరపరచాలి ఇక ఉపరతి పన్నెండవ అంకము పద్దెనిమిదవ దోహ సాధన సహిత కరమ సభ త్యాగే లఖి విష సమ విషయను భాగే దృగనారిను ఉపరాము భకానా సాధన సహిత శాస్త్రోక్తమైనటువంటి శాస్త్ర విహితమైనటువంటి సకల కర్మలను కూడా త్యాగం చేయాలి అంటే సన్యసించాలి సాధనాలు ఏవి అనంటే మనకు టిఫన్లో కూడా ఇచ్చాడు స్త్రీ ధన జాతి అభిమానము మొదలైనటువంటి ఇవన్నీ కూడా కర్మ సామగ్రులు కర్మ చేయాలంటే ఇవన్నీ సామగ్రులు ఉండాలి కదా భార్య ఉండాలి మరియు ధనము ఉండాలి మరియు వయో అవస్థ జాతి వర్ణము ఇవన్నీ కూడా అవసరమున్నాయి ఇవన్నీ కర్మ సాధనాలు ఈ సాధనాల సహితముగా సమస్త కర్మలను విధిపూర్వకంగా త్యాగం చేయుట ఉపరతి అన్నారు మరి ఇంకేం చెప్పాడనంటే దృగ నారీ లఖి వైదిహ గ్లాన అన్నాడు నారీ అంటే స్త్రీ స్త్రీని ముఖ్యంగా వదిలిపెట్టుకోమని చెప్పిన ఎందుకు అని అంటే పండిత్ పీతాంబర్జీ టిప్పనిచ్చి చెప్తాడు ఎందుకంటే శబ్దాది పంచే విషయాలలో మనుషును నిగ్రహించాలని చెప్పినప్పటికీ స్త్రీ చాలా ప్రమాదకరమైనటువంటిది ఎంతటి మహానుభావులనైనా తపస్విలనైనా కూడా స్త్రీ సాధనాల నుండి పతితున్న చేస్తుంది కావున స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి శబ్దాది విషయాల కంటే కూడా పృతగ్గ్గా చెప్పాడు వేరుగా చెప్పాడు అని దోహం యొక్క సంక్షేపంగా తెలుసుకున్నాము ఇప్పుడు ఉపరతి గురించి కొంచెం విస్తారంగా తెలుసుకుందాము నివర్తితానం ఏదేషాం తద్ వ్యతిరేక్త విషయభ్య ఉపరమణం శ్రవణాది వ్యతిరేక్తమైనటువంటి విషయముల నుండి నివర్తింపబడినటువంటి మనస్సును స్వ ఏకాగ్ర నందు ఏకాగ్రపరచుట స్థిరపరుచుట ఇపరత్తి అన్నాడు అథవా లేక విహితానం కర్మణాం విధినా పరిత్యాగ విహిత కర్మలను విధిపూర్వకంగా త్యాగం ఇది ఉపరతి అని చెప్పడమైంది నిగృహీతాం ఏతేషాం బాహ్యేంద్రియాణం శ్రవణాది సాధన వ్యతిరేక్త శబ్దాది విషయూ తాని ఇంద్రియాన్ని సర్వే గచ్చింది తాం నిగ్రహయ వృత్తి విశేషేణ క్రియతే స ఉపరతి శబ్దాది విషయాల నుండి నిగ్రహింపబడినటువంటి బాహ్యేంద్రియాలు మనస్సు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునః శబ్దాది విషయాల్లో ప్రవృత్వం కాకుండా రక్షించడమే ఉపరతి అంటాడు త్యాగకియే పీచే ప్రాప్తిపోయే విషయకి ఇచ్చాక అభావుకు ఉపరతి కయ్యే టిఫన్లో ఉన్నది చూడండి ఒకసారి త్యాగం చేసిన తర్వాత వీటిని శబ్దాది విషయాల నుండి మనస్సును ఇంద్రియాలను వెనక్కి తెంపి సకల విషయాలను త్యాగం చేసిన తర్వాత మళ్ళీ ప్రారంభవశాత్తు ప్రాప్తమైన అనుకోండి అప్పుడు మనస్సును నిగ్రహించాలి అన్నాడు దానికి ఉపరతి అంటారు అయితే మరి శబ్దాది విషయాల నుండి దోషదర్శనం చేత మనస్సును ఇంద్రియాలను వెనక్కి తీసుకురావడం అంటేనే అక్కడ శమము దమము మరి వైరాగ్యము అక్కడ చెప్పబడిందే కదా మళ్ళీ ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు అని అంటే వైరాగ్యంలో ఏదైతే చెప్పబడిందో తనకు ఎదురుగా లేనటువంటి లోక పరలోక సంబంధమైనటువంటి విషయాల పట్ల జిహాస అంటే తృప్తిమిచ్చ త్యాగబుద్ధి ఉండాలి దానికి వైరాగ్యం అన్నాడు దాని యొక్క ఫలభూతమైనటువంటిది ఉపరతి ఎందుకనంటే ఎదురుగా వచ్చాయి విషయాలు అనుభవించడానికి అనుకూలంగా ఉన్నాయి అనుభవించేటువంటి సామర్థ్యం కూడా ఉంది అయినా కూడా వాటిని స్వీకరించకుండా మనస్సును నిగ్రహించడం అంటే దానికి ఉపరతి అనాలి అంటే వైరాగ్యం యొక్క ఫలభూతమైనటువంటిది ఉపరతి ఉపరతి వైరాగ్యం రెండు ఒకే తీరుగా ఉన్నాయి కదా అని అనుకోకండి అక్కడ మనకు ఎదురుగా ప్రాప్తం కానటువంటి లోకపరలోక సంబంధమైన విషయాల నుండి మనస్సును బస్సు దర్శనం చేసి వెనక్కి తింపాలి అని అన్నాడు కానీ ఇక్కడ కాదు ఎదురుగా ప్రాప్తమైనటువంటి విషయాలను కూడా త్యాగం చేయాలి అంటే వైరాగ్యం యొక్క ఫలభూత అవస్థ ఇది ఉపరతి ఈ విధంగా చెప్పినట్లయితే ఒక శంక ప్రాప్తం అవుతుంది నన్ను దమయోహో లక్షణ అభ్యాం ఇదము ఉపరతి లక్షణం సంకీర్ణం ప్రతిభాతి శబ్దాది విషయాల నుండి మనసును నిగ్రహించాలని ఇక్కడ ఉపరతులు కూడా చెప్తున్నారు అక్కడ శ్రమధమాదులు కూడా చెప్పారు కదా మరి ఆ వాటి యొక్క లక్షణము ఉపరతి యొక్క లక్షణము సంకీర్ణమవుతుంది మిశ్రణం అవుతుంది అన్నిటికీ ఒకే లక్షణం చెప్పినట్లు అవుతుంది మరి ఒకే లక్షణం చెప్తే మరి పృథ పృథగా అది శ్రమము ఇది ఉపరతి ఇట్లా ఇట్లా వేరు వేరుగా అని ఈ విధంగా శంఖ బహిప్రవృత్తే ఇంద్రియ వ్యాపార నిరోధాత్మక లక్షణార్థస్ తుల్యత్వా ఆ పరితోషాత్ ప్రకారాంతరైన ఉపరతి లక్షయతి శమధమాదులకు చెప్పినటువంటి లక్షణము ఉపరతి ఒక లక్షణము రెండు సంకీర్ణమైతున్నాయి ఒకటే లక్షణముగా తెలియబడుతున్నది అని ఈ విధంగా గ్రంథకర్తకే అంటే సదానందమునింద్రుల వారికి అరుచి అనిపించి ఆయన ఏమన్నాడు విహితానం కర్మణ విధిన పరిత్యాగ ఉపరతి అన్నాడు విహిత కర్మలను విధిపూర్వకంగా వదిలిపెట్టాలి సోమర్తనంతో కాదు సన్యాసం తీసుకోవాలని చెప్పాడు అక్కడ సోమర్తనంతో కూడా కర్మలు చేయకుండా వదిలిపెట్టేవారు ఉన్నారు దానికి ఉపరితి అనొద్దు మరేమనగా శాస్త్రోక్తంగా సన్యాస విధి అనుసారంగా సకల కర్మలను త్యాగం చేయాలి అని చెప్పడం అయింది విహితానం అవశ్య కర్తవ్యత చోధితానం సంధ్యావందనాది అగ్నిహోత్రాదీనాం కర్మణ విధిన ఆయా వర్ణాశ్రమాల వారికి విధానం చేసినటువంటి ఏవైతే కర్మలు ఉన్నాయో సంధ్యావందనాలు అగ్నిహోత్రాది కర్మలు ఇంకా ఏవేవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా విధిపూర్వకంగా త్యాగం చేయాలి అని చెప్పిన అంటే శాస్త్ర విహితమైనటువంటి కర్మలను శాస్త్రోక్తంగానే వదిలిపెట్టాలి అంటే సన్యాసపూర్వకంగా సన్యాస దీక్ష తీసుకొని వదిలిపెట్టాలి ఏ విధంగా అనంటే తదు ఏకే ప్రాజాపత్యం ఏిం కుజాపత్యం నికృష్య ఇష్టి తర్వేదక్షిణా ఆత్మని అగ్ని సమాప్య గృహాత్ బ్రాహ్మణ ప్రవ్రజేత్ అని విధంగా చెప్పింది అంటే విధిపూర్వకంగా ఇ అంటే యం చేసి గృహం నుండి బయటకు వెళ్ళిపోవాలి సన్యాసం తీసుకొని అని ఈ విధంగా ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి మరియు నకరం అన్న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానుసు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాది నారాయణ ఉపనిషత్తు మరియు ముండకు ఉపనిషత్తు చెప్తున్నాయి తమేవ ప్రవ్రాజను లోకమి ప్రవ్రజంతి అని అంటూ బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది లోకమిచ్చంత అంటే బ్రహ్మలోకమింత బ్రహ్మ ఇవ లోక బ్రహ్మలోక అంటే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాలనేటువంటి ఇచ్ఛ చేత ప్రవ్రజంతి సన్యాస దీక్ష తీసుకొని వెళ్ళిపోతారు అని చెప్పింది పుత్రేసనాయాశ్చ విత్తనాయాశ్చ లోకేశనాశ్చ ఉత్య అత భిక్షాచర్యం చరంతి ఇప్పుడు పుత్రేసన విత్రేషన లోకేశన అన్ని ఈశనాల నుంచి విముక్తుడయ్యి అతడు అత భిక్షాచర్యం అంటే సన్యాసం తీసుకొని వెళ్ళిపోవాలి ఈ విధంగా శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయి ఎవరికైతే ఆత్మతత్వాన్ని తెలుసుకొని తరించాలనేటువంటి వివిధిష ఉన్నదో ఆ వివి దిశ కలిగినటువంటి వాడు వివిధ దిశ సన్యాసం తీసుకుని వెళ్ళిపోవాలి సన్యాసి శ్రవణం కురియాత్ సన్యాస యోగాది యతయశుద్ధ సత్వాహ అని చెప్పింది సన్యాస యోగం చేతనే శుద్ధ సత్వ సంపన్నులైనటువంటి వాళ్ళు వేదాంత తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పింది అందువల్ల ఇక్కడ ఉపరతి అనే శబ్దం సన్యాసమే అని మనకు క్రతకర్తలు చెప్తూ ఉన్నారు తానివా ఏతాని అవరాని తపాన్సి న్యాస ఏవో అత్యరే చయత్ అని చెప్పింది సమస్త తపస్సులు కర్మలు ఆన్ని వదులుకొని సన్యాసం తీసుకోవాలి అని చెప్పింది నైష్కర్మ సన్యాసేనాధి గచ్చతి గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై శ్లోకం పరమమైనటువంటి నైష్కర్మ సిద్ధిని పొందాలి అంటే నైష్కర్మ సిద్ధి అని అంటే సుస్వరూపస్థితి కదా లోపల ఏమైనా క్రియ ఉన్నదా బాబా ఏమైనా కర్మ ఉన్నదా నిష్కలం నిష్క్రియం శాంతం నిరవద్యం నిరంజనం అని చెప్పింది కాబట్టి ఆ నిష్క్రియమైనటువంటి బ్రాహ్మ స్థితిని పొందాలంటే నైష్కర్మ సిద్ధిని పొందాలనంటే సన్యాసేనాధిగచ్చతి అటువంటి స్థితిని పొందడానికి సన్యాసమే ఏకైక సాధనం అని చెప్పింది పదార్థ విచారాయ సన్యాస సర్వకర్మణాం అనంటూ ఉపదేశ సహస్రులు ఆచార్యులు చెప్తారు పద్దెనిమిదో ప్రకరణము రెండు వందల ఇరవై రెండవ శ్లోకం తొమ్మి పదార్థాన్ని విచారం చేయాలంటే సన్యాసమే తీసుకోవాలి అని చెప్పింది ఉన్నది కేవలం తొమ్మి పదార్థాన్ని విచారం చేయాలంటేనే సన్యాసం తీసుకోవాలంటే ఇంకా తత్పదార్థాన్ని విచారం చేయాలంటే ఇంకా చెప్పేది సన్యాసం తప్పకుండా తీసుకోవాల్సిందే ఈ విధంగా ప్రవృత్తి లక్షణం యోగో జ్ఞానం సన్యాస లక్షణం తస్మాత్ జ్ఞానం పురస్కృత్య సన్యాసేదిహ బుద్ధిమాన్ బుద్ధిమంతుడైతే అధికారి పురుషుడైతే అతడు సన్యాసం తీసుకోవాలి ఎందుకు ప్రవృత్తి లక్ష్యమో యోగో కర్మయోగము మొదలైనటువంటి అన్నీ కూడా ప్రవృత్తి ప్రవృత్తి రూపమైనటువంటి అని జ్ఞానం నివృత్తి లక్ష్యం నివృత్తి పరంగా సన్యాసులు జ్ఞాన మార్గాన్ని అవలంబించి జ్ఞానాన్ని పొంది ముక్తులు కావడానికి సన్యాసం తీసుకుంటున్నారు కాబట్టి సన్యాసము అవశ్య కర్తవ్యమైంది ముముక్షకు ఎవరికైతే ఆత్మజ్ఞానాన్ని పొంది ముక్తిని పొందాలో వారు తప్పకుండా సన్యాసం తీసుకోవాలి ఈ విధంగా ఉపరతి యొక్క విచారణ వేదాంత సారంలో శ్రీ రామతీర్థస్వామి బాగా విచారం చేసి చెప్పారు అయితే ఇంకా ఇక్కడ శంకరాచారులు మరియు వార్తీకారులు మొదలైనటువంటి వాళ్ళు బాగా విచారం చేశారు ఈ ఉపరతి మీద శాంతో దాంత ఉపరత తితిక్షు సమాహితో భూత్వా ఆత్మన్యవాత్మానం పశ్యతి అనేటువంటి గృహదారణ్యక శృతి నాలుగు నాలుగు ఇరవై చెప్పినటువంటి ఆ గృహదారణ్యక మంత్రాన్ని భాష్యం రాస్తూ ఆచార్యులు ఉపరత అనేటువంటి శబ్దానికి వ్యాఖ్యానం చేస్తూ సర్వైశనా వినిర్ముక్త సన్యాసి అని భాష్యకారులు చెప్పారు సమస్త ఈషనాలను అన్నిటినీ కూడా వదిలిపెట్టినటువంటి వాడు సన్యాసి ఉపరత అని శబ్దానికి అర్థము అని చెప్పారు ఈ భాష్య పంక్తికి సురేశ్వరాచార్యులు మరియు ఆ ఆచార్యుల యొక్క అనుయాయులైనటువంటి ఆనందగిరి మొదలైనటువంటి మహాత్ములందరూ కూడా వ్యాఖ్యానము చేశారు శమధమాది విధేహే అంతర్బిష్ ేష్టామాత్ర నివృత్తి విషయ సామాన్య విషయ ఉత్సర్గవాజ్జీవశ్రుతే అగ్నిహోత్రాది విషయ అపవాదవాత్ తపవాదా ఉపరతీస విషయాల నుంచి నివర్తింపబడిన మనస్సును స్వ లక్ష్యమైనటువంటి శుద్ధ బ్రహ్మవునందు సంలగ్నం చేయడమే ఉపరతి అనేటువంటి లక్షణాన్ని పురస్కరించుకొని ఏమంటారంటే గ్రంథకర్తలందరూ కూడా శమధమాధులు ఏవైతే చెప్పబడ్డాయో శాంతో అని ఆ శమధమాధులు అవి సామాన్యమైనటువంటి శృతి అంటాడు అంటే అంతరింద్రియాన్ని బహిరింద్రియాన్ని వాటి వాటి విషయాలు నుంచి నివృత్తి చేయడము వాటి వాటి వ్యాపారాల నుండి నివృత్తి చేయడం ఇది సామాన్య శృతి ఉపరతి అనేది విశేష శృతి అంటారు ఎందుకంటే ప్రాప్తమైనటువంటి విషయాల నుండి కూడా మనసును నిగ్రహించాలి అని ఈ విధంగా చెప్పడం కాబట్టి ఉపరత అనేటువంటి శబ్దానికి సకల కర్మల నుండి నివృత్తి కావాలి అంటే సన్యాసం తీసుకోవాలి అని తాత్పర్యం ఉంది అని అక్కడ బాగా విచారం ఉంది సర్వకర్మన విధినా పరిత్యాగ విహిత కర్మలనన్నింటినీ కూడా విధిపూర్వకంగా త్యాగం చేయుటయే ఇక్కడ ఉపరతిశబ్దానికి అర్థము అయితే సర్వకర్మలను విధిపూర్వకంగా త్యాగం చేయాలి అంటే ప్రాప్త కర్మలనా అప్రాప్త కర్మలనా అని వస్తుంది అంటే ఆయా వర్ణాశ్రమాల వరకు శాస్త్రము విధానం చేసినటువంటి ఏవైతే సంధ్యావందనాలు అగ్నిహోత్రాదులు ఏవైతే కర్మలున్నాయో వాటిని విధిపూర్వకంగా శాస్త్రోక్త ప్రకారంగా త్యాగం చేయాలి అంతేగాని సోమర్తనతోని కాదు అని చెప్పింది ఉన్నది అకూర్వన్విహితం కర్మ నిందిత సమాచరేత్ ప్రసక్తైంద్రియార్థేషు ప్రాయశ్చితీయతే నరహ ఏ మనుషుడైతే శాస్త్రోక్త కర్మలను వదిలి నిందితమైనటువంటి నిషిద్ధ కర్మలు చేయునో మరియు ఇంద్రియార్థం లఘు శబ్దాది విషయాల ఎంద ఆసక్తుడగునో అతడు ప్రాయశ్చిత్తమునకు అర్హుడగును అతడు పతనమూతడు మరి అతడు ముక్తుడు కావాలంటే ఆ పాప నుండి బయటపడాలంటే ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోవాలి అంటే అవి నిందనీయమైనటువంటి కర్మలు అని చెప్పి కాన వాళ్ళ వల్ల వర్ణాశ్రమాలకు సంబంధించినటువంటి కర్మలు తప్పకుండా చెయ్యాలి ఎప్పుడూ విదిశకు పూర్వకాలంలో ఎప్పుడైతే నీకు ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి ఇచ్చ కలుగుతుందో అప్పుడు అన్నింటినీ విధిపూర్వకంగా వదిలిపెట్టాలి వేదాంత పరిభాషకారులు శ్రీ ధర్మరాజా ధ్వరేంద్రుల అంటారు అతను ఉపరమ సన్యాసో అభిధీయతే ఇక్కడ ఉపరమ సన్యాసం అని చెప్పబడుతుంది సన్యాసం అని అర్థం చెయ్యాలి తతాచ సన్యాసి నామేవ శ శ్రవణాధికారా ఇది కేచర్ సన్యాసులకే శ్రవణం నందు అధికారం ఉన్నది సన్యాసం తీసుకునే వాళ్లకు శ్రవణం నందు అధికారం లేదు ఎందుకనంటే సన్యాసము తీసుకునేటువంటి వారు ఎవరు బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్తులు మరి వాళ్లకు అనేకమైనటువంటి గృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఉంటాయి కాబట్టి వాటిలోనే వాళ్ళు సమయమంతా వెచ్చించి ఆ కర్మలలోనే వాళ్ళు నిమగ్నం అయితే వేదాంత విచారణ ఎప్పుడు చేస్తారు చెప్పండి గృహస్థాశ్రమం అన్నప్పుడు కుటుంబాన్ని పోషించుకోవాలి అతిథులు వస్తారు దైవపూజ దైవయజ్ఞము మొదలైనటువంటి ఎన్నో కర్తవ్యాలు ఉంటాయి మరి అన్నింటిలో నిమగ్నమైనటువంటి గృహస్థుడు వేదాంత విచారణ ఎప్పుడు చేస్తాడు చెప్పండి కొన్ని చేయడానికి కూర్చున్నా కానీ అతని మనస్సు ఏకాగ్రతగా ఉంటుందా సమస్త వ్యాపారాలకు సంబంధించినటువంటి ఆలోచనలన్నీ బుద్ధులో కదులుతూ ఉంటే చిత్తం ఏకాగ్రత ఉంటుందా బాబా ఉండదు అందుకని గృహస్థులు కర్మకే అధికారులు శ్రవణానికి అధికారులు కారు అని చెప్తున్నాడు సన్యాస యోగాది యతయశుద్ధ సత్వా అని శాస్త్రం కూడా చెప్తుంది కాబట్టి సన్యాస యోగం చేతనే శుద్ధ సత్వం కలిగినటువంటి సాధకులు శ్రవణం చెయ్యాలి అయితే మనము పురాణాలు శాస్త్రాలు చరిత్రలన్నీ చూసినట్లయితే సన్యాసులకే జ్ఞానం కలుగుతుంది కానీ గృహస్థుల జ్ఞానం కలగదా అని ప్రశ్న పడుతుంది విదేహజను కూడా అని చెప్పుకుంటాం కదా అతడు జ్ఞానే అజ్ఞాన జ్ఞానియే కదా మరి సన్యాసం తీసుకున్నాడు తీసుకోలేదు కదా మరి జ్ఞానం కలిగింది కదా అంటే ఇదేమన్నా అబాధిత నియమమా సన్యాసం తీసుకుంటేనే జ్ఞానం కలుగుతుంది అని యాజ్ఞం మహర్షి గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడే కదా జ్ఞానం కలిగింది అతనికి ఆ తర్వాత విద్వత్ సన్యాసం తీసుకున్నాడు కానీ గృహస్థాశ్రమంలో పడినే జ్ఞానం కలిగింది కదా అతనికి గృహస్థులకు జ్ఞానం కలగదనేమైన నియమం ఉన్నదా బాబా లేదు కదా ఎంతోమంది గృహస్థ మహాత్ములు ఉన్నారు వశిష్ఠుడు ఉన్నాడు వాల్మీకి ఉన్నాడు జనకుడు ఉన్నాడు వీళ్ళంతా సన్యాసుల బాబా కాదు కదా మరి వాళ్ళైతే మహాత్ములు అయిపోయినారు లోకానికి ఎంతో బోధ చేసి తరింప తరింపజేసినారు ఇంతే కాకుండా వాళ్ళు గ్రంథాలను కూడా రాసి ఆ గ్రంథాల ద్వారా ఇప్పటికీ కూడా లోకాన్ని తరింపజేస్తూ ఉన్నారు యోగ వాసిష్టం ఇత్యాది గ్రంథాలను గృహస్థుల జ్ఞానం కలగదని ఏమన్నా అబాధిత నియమమా బాబా అందుకని మరి ఇప్పుడు ఉపరతి అనే శబ్దానికి ఇక్కడేమో అర్థం చేయాలి అంటే అపరేతు ఉపరమ శబ్దశ సన్యాస విక్షేప అభావ మాత్రస్య గృహస్థేషు అపి సంభవాత్ ఇక్కడ ఉపరతి శబ్దానికి సన్యాసం అని అర్థం చేయకుండా మరి ఏం చేయాలంటే విక్షేప అభావము అని ఇట్లా అర్థం చేయాలి ఎందుకనంటే గృహస్థుల్లో కూడా విక్షేపము లేనటువంటి మహాత్ములు అయిన అయిపోయినారు జ్ఞానాన్ని పొంది తరించున్నారు ఉదాహరణకు జనకాదేరే బ్రహ్మ విచారస శృయమానత్వాత్ సర్వాశ్రమ సాధారణం శ్రవణాది విధానం ఇత్యాహు వాచస్పతి మిశ్రులు అంటారు ఈ విషయం ఎవరు చెప్తున్నారంటే వాచస్పతి మిశ్రులు సన్యాసమే తీసుకోవాలని ఏం నియమం లేదు ఎందుకంటే గృహస్థుల్లో కూడా జ్ఞానులు మనకు కనపడుతూ ఉన్నారు జనకాదేహే అవి బ్రహ్మ విద్యా కూడా బ్రహ్మ విద్యా మనకు వినపడుతూ ఉన్నది అందువల్ల ఆయన సన్యాసులకే శ్రవణం చేయాలనేటువంటి విధానం చేయడానికి ఉపరితి శబ్దం ప్రయోగించబడలేదు సర్వసాధారణంగా ప్రతివాడు కూడా వేదాంతాన్ని శ్రవణానికి అధికారి స్త్రీయో వైశ్యాస్ తథా శూద్రాపి పరాంగత్యం స్త్రీలు ఉండని పురుషులు ఉండని శూద్రులు ఉండని బ్రాహ్మణులు ఉండని వయస్సులు ఉండని క్షత్రియులు ఉండని ఎవరైనా ఉండుగాక ఆఖరికి మనుష్యేతరమైనటువంటి యోనుల్లో కూడా జ్ఞానులు ఉన్నారు మనుష్యులే జ్ఞానాన్ని పొందుతారని కూడా నియమం లేదు అందరికీ కూడా శ్రవణంన్నందు అధికారం ఎందుకంటే ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో అందరి యొక్క స్వరూపం కదా బాబా ఆత్మహీనామ స్వరూపం మరి ఆత్మ ఎవరి స్వరూపం కాదు చెప్పండి మరి వారి స్వరూపాన్ని వాళ్ళు పొందడానికి ఏమి ఆంక్ష ఉన్నది చెప్పండి ఏం ప్రతిబంధకం ఉన్నది చెప్పండి అంతఃకరణ శుద్ధి కలిగి సాధన చెప్పే సంపత్తి ఎవరికైతే ఉంటదో ప్రతి ఒక్కడు కూడా వేదాంత శ్రవణానికి అధికారియే అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే గరద్మంతుడు జ్ఞాని ఉన్నాడు మరియు శివుని యొక్క వాహనమైనటువంటి బసవేశ్వరుడు జ్ఞాని ఉన్నాడు మరియు ఆంజనేయుడు జ్ఞాని ఉన్నాడు ఇట్లాంటి మనుష్యేతరమైనటువంటి యోనుల్లో ఉన్నవారు కూడా జ్ఞానులు చెప్పిన తర్వాత మనుషులకు జ్ఞానం ఉన్నది అధికారం లేదండి అందువల్ల ఇది సకల ఆశ్రమం వాళ్లకు అందరికీ సర్వసాధారణంగా శ్రవణవనందు అధికారం ఉంది అయితే ఇక్కడ ఉపరతి శబ్దానికి ఏమని అర్థం చేయాలి అంటే విక్షేప అభావం ఉండాలి అని చెప్పడం జరిగింది ఇక్కడ మనకు గ్రంథకర్త ఈ ఉపరతిని చెప్తూ చెప్తూ స్త్రీని వదిలిపెట్టాలి అని ఇక్కడ గ్రంథకర్త లోకంలో అంటే పద్యంలో చెప్పాడు దృగనారి లకి వై జియ్లాన స్త్రీని హేయ హేయబుద్ధితో వదిలిపెట్టు అని అన్నాడు అదే ఉపురతి అంటాడు ఇక్కడ చూడండి నన్ను విషయ గ్రహణైన ఏవ స్త్రీరూప విషయస్య గృహీతత్వాత్ పునః ఉక్తి అనర్థిక ఇది చేరు సకల విషయాల నుండి మనసును నిరోధించడం అన్నప్పుడే స్త్రీ కూడా ఆ విషయాల్లోనే వచ్చింది కదా మరి కూడా వదిలినట్లే కదా మళ్ళీ పృథ గ్రహణం యొక్క ప్రయోజనమేమిటి అని శంక ప్రాప్తమైనప్పుడు న అనంటూ సంబోధన చెప్తున్నాడు అతీత అనంతకోటిజన్మాజిత స్త్రీ విషయోపభోగజనిత వాసనా తీవ్రతరత్వా శబ్దస్పర్శ రూపరసంధ మైథునాత్మక షడ్ ఇంద్రియ విషయాణం ఏకత్ర స్త్రీపిండే సంభవాత్ ేభ్యూ విష్య సంసారాణవనిమజ్జనహేతుభూతేభ్య స్త్రీ వ్యక్తిర ప్రబలతరత్వా సర్వానర్థమూలవాచ స్త్రీ రూపే విషయ అతితరం వైరస్యం సంపాదనీయం ఇతిప్రాయం దోతయ్యం పునః గ్రహణం అనంటూ సమాధానం చెప్పడమైంది అనంత జన్మ విషయకి నారీ సంఘకే సంస్కారీ తీవ్రతా ఔర నారీ విషయ శబ్దస్పర్శ రూప ముఖచుభనాద రస అత్తర పులేల ఆధిక గంధ ఔర మైథున్ ఇన్ షయ్ కేడి నారీ రూప విషయ అన్య సర్వ విషయ ప్రబల హ స్త్రీ విషయంలో విశేషంగా చెప్తూ ఉన్నాడు మామూలుగా శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి మనకు ప్రపంచంలో లభ్యమవుతున్నాయి కానీ స్త్రీలో మరొక విషయం అధికంగా ఉంది అంటాడు ఏమిటి చెప్తున్నాడు చూడండి శబ్దము స్త్రీ యొక్క శబ్దము చాలా మృదు పురుషులను ఆకర్షించే విధంగా ఉంటుంది స్పర్శ స్త్రీ యొక్క స్పర్శ కూడా పురుషుణ్ణి భ్రమలో పడేస్తుంది స్త్రీ యొక్క స్పర్శ ఏందనంటే పురుషుడు తనని తానే మర్చిపోతాడు రూపము పురుషుల యొక్క రూపము కంటే స్త్రీ యొక్క రూపం చాలా అందంగా సుందరంగా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది మరియు రసము కూడా ఉన్నది స్త్రీ అందు శబ్దస్పర్శ రూపములంటే ఉన్నాయి స్వామిజీ ఆ స్త్రీలో రసమేమున్నది అని అంటే ముఖచుంబనాదికి రసం అంటాడు స్త్రీని ముఖచుంభనాదులు కనుక చేయడం ఏదైతే ఉన్నదో అది ఇక అత్తరు పులేల ఆదిక గంధ ఆ శరీరము స్వభావం చేత దుర్గంధమైనటువంటిది స్వభావ దుర్గంధ మశ మధ్రువం రమంతి మూడాహన రమంతి పండిత అని చెప్పినట్లుగా స్వభావం చేత దుర్గంధమైనటువంటిది అయితే ఆ దుర్గంధాన్ని కప్పి స్త్రీలు అనేకమైనటువంటి సువాసన యుక్తమైనటువంటి అత్తరు పన్నీరు మొదలైనటువంటి ఉపయోగం చేస్తారు అది గంధ విషయం అంటాడు ఈ విధంగా శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి పంచ ఉన్నాయా ఇంకొకటి అధికంగా చెప్తున్నాడు చూడండి పండిత్ పీతాంబర్జీ వారు ఏమిటి అది అంటే పండిత్ పీతాంబర్జీ వారు చెప్తున్నారని కాదు స్వాభావికం స్త్రీలో స్వాభావికమైనటువంటి శబ్దాది విషయాల కంటే మరొకటి అధిక విషయం ఏమిటి అని అంటే మైథున అంటాడు అలా స్త్రీ పురుష సంయోగం ఏదైతే మైథున క్రియ ఇది అధికమైనటువంటిది అంటాడు ఇన్ని షట్ విషయాకే బహుతుకరి లాభితే ఈ ఆరు విషయాలు స్త్రీ అన్ను పుష్కలంగా దొరుకుతాయి ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఒక్కొక్క విషయమే దొరుకుతుంది శబ్దం దొరికిన చోట రసం దొరుకుతుందా బాబా గంధం దొరుకుతుందా దొరకదు శబ్దం లోపల శబ్దమే ఉంటుంది శబ్ద విషయమే అంతే అన్య విషయాలు లభించవు అంటే ప్రపంచంలో అన్యత్ర అన్యత్ర ఒక్కొక్క విషయమే లభ్యమవుతుంది కానీ స్త్రీ అందు ఆరు విషయాలు ఒకే చోట లబ్ధమవుతాయి అంట ఒకే చోట ప్రాప్తమవుతాయి అందువల్ల స్త్రీ చాలా ప్రమాదకరమైనటువంటిది అనర్థకారి అయినటువంటిది అని కృతజ్ఞ చెప్పేటువంటి అభిప్రాయం ఇక్కడ ఉంది షట్ విషయానికే బహుతుకరీ లాభితే నారీ రూప విషయ్ అన్య సర్వ విషయా ప్రబలహై అన్య సర్వ విషయాలేవి శబ్దస్పర్శ రూపరస గంధ అనేటువంటి ప్రపంచంలో లభ్యమయ్యేటువంటి పంచ విషయాల స్త్రీ విషయం ఎందుకనంటే ఆరు విషయాలు ఏకత్రితమై ప్రాప్తమవుతున్నాయి అందుకని అన్ని విషయాల కంటే ప్రబలమైనటువంటిది స్త్రీ విషయం అంటాడు యాతే తాకే విషయ అతిశయ గ్లాని కరణీచయ్యే అందువల్ల అనంత జన్మల్లో అనేక విషయాలను అనుభవిస్తూ మరియు స్త్రీ విషయమును కూడా అనుభవించినటువంటి సంస్కారం ఉంటుంది కాబట్టి ఆ సంస్కారము తీవ్రతరంగా అంతఃకరణలో ఉంటుంది కాబట్టి ఆ సంస్కారం చేత శబ్దాలి పంచ విషయాలు మరి మైథున విషయము ఇవన్నీ కూడా ఒకే విషయం నందు ప్రాప్తమగుతున్నందువలన పురుషుడు అత్యధికముగా ఆసక్తుడయ్యేందుకు అవకాశం ఉంది ఎక్కడ స్త్రీ అందు అందుకని తాకే విషయ అతిశయ గ్లానీ కరణీచయ్యే అందుకని స్త్రీ విషయంలో అత్యంతమైనటువంటి గ్లాని అంటే హేయ బుద్ధి కలిగి ఉండాలి అంటాడు ఇస్ అభిప్రాయసే తాక ఫెర్ కథన్ కియాహ్ అందువల్ల ఆ సర్వ విషయాలను ఉల్లేఖనం చేసిన తర్వాత మళ్ళీ స్త్రీ విషయమును పృతగ్గా చెప్పడంలో తాత్పర్యం ఏంటంటే ఇది అన్నమాట ఈ అభిప్రాయం చేతనే స్త్రీని పృతగ్గా చెప్పి స్త్రీ అందు బుద్ధి అంటే హేయ బుద్ధి ఉండాలి అంటాడు స్త్రీ విషయంలో హేయ బుద్ధి కలగడానికి శాస్త్రము ఎంతో ప్రయాస చేసింది ఒక విషయం గమనించాలి ఇక్కడ స్త్రీని శాస్త్రము ఇంతగా ఎందుకు నిందిస్తుంది పురుషులను ఎందుకు నిందించదు అని శంక అయితే స్త్రీకి పురుషుడు కూడా ప్రతిబంధకమే ఇది గమనించాలి బాగా పురుషునికి స్త్రీ పరమార్థ పథమునందు ప్రతిబంధకమైతే స్త్రీకి పురుషుడు కూడా ప్రతిబంధకమే అందువల్ల ఇక్కడ స్త్రీ అన్నప్పుడు పురుషుణ్ణి కూడా గ్రహించాలి స్త్రీకి ప్రతిబంధకం పురుషుడు పురుషునికి ప్రతిబంధకం స్త్రీ అందువల్ల స్త్రీనే ఎందుకు ఉల్లేఖనం చేసింది అంటే స్త్రీ ఎందు అధికంగా ఉంటాయి కాబట్టి విషయాలు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా షట్ విషయాలు ఏకత్రితమై ఉన్నాయి కాబట్టి స్త్రీని తీసుకొని శాస్త్రము నిండించింది అయితే స్త్రీలు అత్యంతముగా త్యాజ్యమా స్త్రీల యొక్క అవసరమే లేదా స్త్రీలు అంత నిందనీయులా అని ఈ విధంగా శంకించరాదు ఎందుకనంటే ఇక్కడ స్త్రీ యొక్క నింద చెప్పడంలో తాత్పర్యం ఏమనంటే స్త్రీలయందు ఆసక్తి పెంచుకోరాదు స్త్రీ విషయంలో మోహము నుందరాదు అని చెప్పాడు ఎందుకనంటే పరమార్థ సాధనకు ప్రతిబంధకములు అవుతాయి స్త్రీలయందు ఆసక్తి పెట్టుకున్నట్లయితే ఆ ఆసక్తి వాసనగా మారి ఆ వాసన మళ్ళీ ఉద్భుతమయ్యి జీవుణ్ణి పథభ్రష్టుని చేస్తుంది కాబట్టి స్త్రీల ఎందు మోహం చేత ఆసక్తి పెట్టుకునరాదు అని చెప్పడమే తాత్పర్యం ఉంది కానీ స్త్రీలను అత్యంతముగా నిందించి అనాదరించి త్యజించాలి అనేటి తాత్పర్యం మాత్రం లేదు ఎందుకనంటే కార్యేషు మంత్రి కరణేశు దాసీ భోజేశు మాతాసు ధర్మానుకూలా క్షమయా ధరిత్రీ భార్యుల్లభర్మ యుక్త కులధర్మి పత్ని అని ఇట్లా కూడా పాఠాంతరం ఉన్నది సుభాషితరత్న భాడాగారంలో చెప్పబడింది వ్యవహార కార్యములలో మంత్రి ఎవరు స్త్రీ చక్కగా సలహాలు ఇచ్చి విచారం చేయడంలో సహకరిస్తుంది కాబట్టి మంత్రి మంత్ర ఆలోచనే కాబట్టి వ్యవహార కార్యములలో మంత్రిగా ఉపకరిస్తుంది స్త్రీ గృహకార్యములలో దాసి భోజనం వడ్డించటలో తల్లి రతిప్రసంగములో ప్రసంగములో రంభ శ్రౌత స్మార్తరూప ధర్మ కార్యములలో సానుకూలమగు సహధర్మచారి మరియు క్షమతలో భూదేవి ఈ ఆరు గుణములు సుయోగ్యమగు జీవిత భాగస్వామిని కులపత్ని లభించుట సుదుర్లభము అని విధంగా శాస్త్రం చెప్పుచున్నందులన స్త్రీ అత్యంత హేయము త్యాజ్యము అని భావించకుండా స్త్రీ పట్ల మోహమును పెట్టుకోరాదు కామము చేత ఆసక్తిని పొందరాదు అనేదే ఇక్కడ తాత్పర్యం ఉంది తెలుసుకోవాలి ఏ స్త్రీతో కూడా సన్నిహితంలో సహవాసంలో ఉండకూడదు అని మనకు భాగవతము తొమ్మిది డాష్ పంతొమ్మిది డాష్ పదిహేడులో మరియు మనుస్మృతి రెండు డాష్ రెండు వందల పదిహేనులో ఈ విధంగా చెప్పబడింది మాత్రనీయ గ్రాము విధ్వంసమీ కరుషతి తల్లి చెల్లి పిల్ల అంటే బిడ్డతో ఏకాంతంలో గాని లేక ఒకే ఆసనం నందు కానీ కూర్చునరాదు ఎందుకనగా ఇంద్రియములు చాలా బలవంతములు ఉన్నందువల్ల విద్వాంసుల మనస్సును కూడా ఆకర్షిస్తాయి ఆత్మ విముఖులను చేసి విషయాల ఎందు తగులుకునజేసి ఆధ్యాత్మ మార్గం నుండి పతభ్రష్లను గావిస్తాయి కాబట్టి ఎటువంటి స్త్రీతోనైనా కానీ వాళ్ళు యువతులు ఉండని మరియు వృద్ధులు ఉండని తల్లి ఉండని చెల్లి ఉండని కూతురు ఉండని ఎవరైనా ఉండుగాక వారితో ఏకాంతంగా కూర్చోవద్దు ఏకాసనంలో కూర్చోవద్దు అని మనకు శాస్త్రం నిషేధించింది ఎందుకనంటే స్త్రీని దర్శించినంత మాత్రము చేతనే పురుషుడు పథభ్రష్టుడైతాడు విశ్వామిత్ర పరాశర ప్రభృతయో వాతాంబు పర్ణాసనా ేపి స్త్రీ ముఖపంకజం సులలి దృష్టవ మోహంగళ్యం సహృతం పయోదం భుంజతి ఏ మానవా తేషామింద్రియ నిగ్రహోత్ విందేగరే భర్తూహరి శృంగారశతకంలో చెప్తాడు పరమార్థ సాధనలో తత్పరులై శరీర రక్షణకై నీటిని ఎండిన ఆకులను మరియు గాలిని మాత్రము ఉపయోగించి కఠోర తపస్సులు చేయుచున్న పరాశరుడు విశ్వామిత్రుడు మున్నగు సత్యవతి మేనక మొదలుగు సుందరంగులను చూచి మోహితులేరు కదా ఇక నేయి పాలతో స్వాదిష్టమగు స్వాదిష్ట మగు పరమాణమును పూజించే మానవులు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నచో వింధ్య పర్వతం కూడా ఒక చిన్న తెప్పవలే తేలియాడుతూ సముద్రమును దాటగలదని చెప్పవలసి అంటే అంతటి ఆకులను అలములను కేవలం నీరును త్రాగి తపస్సు చేసినటువంటి వారే స్త్రీ యొక్క సుందరమైనటువంటి ముఖమును చూసి మోహితులైన అన్నప్పుడు మిష్టాన్న భోజనాలు ఆరగించినటువంటి వాళ్లకు ఇంద్రియ నిగ్రహం కలుగుతుందని చెప్పడము ఇది సమంజసమా అని చెప్తుంది అందుకని స్త్రీ యొక్క సహవాసం కానీ సంసారిక పురుషుల యొక్క సహవాసం కానీ పామర పురుషుల యొక్క సహవాసం కానీ చేయకూడదు చేసిన ముక్తి పదమునకు ప్రతిబంధకం అవుతుంది అని అంటూ విష్ణు పురాణము నాలుగో డాష్ రెండో मुक्ति पद संगा आरूढ़ते मुताल सिद्धि नि प्रयत्नशील यू मुक्तिदायक मे संगम वकल दोषम उत्पन्न योगे साधन ल పూర్ణత్వం నందిన యతి అనగా సన్యాసి కూడా సంగదూషం వలన పతనమైపోచున్నాడు ఇక అల్పబుద్ధిని పొందిన సామాన్య సాధకుని గురించి వేరుగా చెప్పవలన శ్లేష్మో నాశాశ్రుమల్లో దుర్గంధి దుష్టం వపు అన్యద్వక్తు అసఖ్యమే మనసా మంతున్నాతి స్త్రీ రూపం కథ మే దృశంసీ భవ నేత్ర యొక్క ముఖం నుండి కఫము జొల్లు ఉమ్మి ఎల్లప్పుడూ వెలువడుచుండునో ముక్కు నుండి చీమిడి కారుచుండునో నేత్రముల నుండి ఊసులు అశ్రువులు కారుచుండునో శరీరం యొక్క సకల వయముల నుండి చెమటలు పట్టి దుర్గంధం వ్యాపించుచుండునో లోన దుర్గంధ దూషిత మలమూత్రములు నిండి అహో ఇంకా ఎన్నెన్ని దూషములు గలవో వాటిని నోటితో చెప్పుటకు గానీ మనసుతో చింతించుటకు గాని అయోగ్యములు అసహ్యములు అటువంటి స్త్రీ యొక్క స్వరూపము విచారశీలు శ్రేష్ట పురుషుల దృష్టిలో ఎట్లు దర్శనీయమగును అనగా వివేకి పురుషులు స్త్రీ రూపమును హేయముగా ఉంచి సాధనలో ప్రతిబంధకముగా భావించి విరక్తి నొంది భావము వివేకులకు సాధక స్త్రీలు కూడా పురుష శరీరంలోని పైదోషములను దర్శించి పురుషులపై వ్యామోహమును వదులుకోవాలనని అతి దేశము చేయనైనది పురుషుడు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి స్త్రీలతో చాలా దూరంగా ఉండాలి వారితో ఏ విధమైనటువంటి సంపర్కం పెట్టుకోరాదు అనంటూ కఠరుద్రోపనిషత్తు ఆరో మరియు ఏడో శ్లోకాల్లో ఈ విధంగా చెప్పింది దర్శనం స్పర్శనం కేలి కీర్తనం గుహ్య భాషణం సంకల్పోవసాయ క్రియానివృత్తిరేతన్ మైథునమస్తాంగ విపరీతం బ్రహ్మచర్యం అనుష్టుభి మైథునం అంటే స్త్రీపురుష సంబంధం ఇది ఎనిమిది విధాలుగా ఉంటుంది ఏ విధంగా స్త్రీలను వికార భావంతో చూచుట దర్శనం మరియు స్పర్శనం అంటే వారిని తాకుట కేలి వారితో క్రీడించుట కీర్తనం వారి గుణ కర్మలను కీర్తించుట గుహ్య భాషము వారితో ఒంటరిగా మాట్లాడుట సంకల్ప వారితో రమించవలవునని సంకల్పం చేయుట అధ్యవసాయశ్చ నిశ్చయించుకునుట అంటే మైథున క్రియ చెయ్యాలి అనేటువంటి నిశ్చయము చేసుకునుట మరియు క్రియలో పాల్గొనుట వారితో సంఘం చేయుట ఇవి అష్టవిధ మైథునములని మనస్సును జయించిన జితేంద్రులకు పండితులు చెప్తూ ఉన్నారు ఇటీ మైథనము లేకుండుటయే బ్రహ్మచర్యము దీనిచే చిత్తము పరిశుద్ధమగును చిత్తము వశగతం అవుతుంది అందువల్ల ఈ అష్టవిధ మైథునం లేకుండా బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి వాడే శమధమాది సాధనలను పొంది శ్రవణాదులు చేసే ముక్తుడు కాగలుగుతాడు అన్నులు కాలేరు కలవు యుగే జనా సరవే సిష్ణోదర పరాయణాహ అని అంటూ వెంకటాచల మహాత్మ్యం చెప్తుంది ఈ కలియుగంలో జనులు సిష్ణోదర పరాయణాహ సిష్ణేంద్రియం అంటే జననేంద్రియం నందు ఉదరం అంటే రసనేంద్రియం ఈ రెండింటి అందే ఆసక్తులై ఉన్నారు ఈ కలియుగంలో అంటారు ఎవడైతే ఈ రెండు ఇంద్రియాలను నిగ్రహించగలుగుతాడో వాడు సుఖీ భవే వాడు ముక్తుడవుతాడు అనాయసంగ ముక్తుడవుతాడు ఎస్ తాని సుగుప్తాని జిహోపస్థోదరంకరేదకృతో బ్రాహ్మణో బ్రహ్మచర్యవాన్ సంసారమే నిస్సారం దృష్టి సారధిదృక్ష ప్రవ్రజంతృతో పరం వైరాగ్యమాశ్రిత నారద పరివ్రాజ ఉపనిషత్తు రెండు డ్యాష్ పదమూడు పద్నాలుగు ఎవని యొక్క జిహ్వేంద్రియము పరి పాణేంద్రియము మరియు ఉపస్థేంద్రియము పరి ఉదరం ఇవి రక్షింపబడతాయో సుగుప్తాని అంటే చక్కగా రక్షింపబడతాయో అటువంటి వాడు అకృతోద్వాహ పెళ్లి చేసుకోకుండానే బ్రహ్మచర్య అవస్థ నుండే అతడు సన్యాసే సన్యాసం చేయాలంటాడు ఎట్లా సన్యాసం చేయాలి సంసారమేవ నిస్సారం దృష్వాసార దిదృక్ష ఈ సంసారము సారహీనమైనటువంటిది విషయ పురుషులకు సారవంతంగా కనపడుతుంది సమ్యక్ సారం అస్మిన్ అస్థి ఇది సంసార ఇది విషయపురుషుల యొక్క వ్యుత్పత్తి ఈ ప్రపంచంలో మంచిగా సారం ఉందండి ఆనందం ఉన్నది సుఖమున్నది అని అనుకుంటారు విషయీ పురుషులు కానీ వివేకి అయినటువంటి వానికి సంసారంలో సారం లేదు ఉన్నది ఆ సారభూతమైనటువంటిది వస్తువు వేరే ఉంది అది ఏది అని అంటే పరబ్రహ్మ వస్తువు ప్రపంచంలో సారభూతమైనటువంటి వస్తువు ఏది అంటే పరబ్రహ్మ వస్తువు సమ్యక్ సారం అస్మిన్ అస్థి ఇది సంసార వీళ్ళ యొక్క ఉత్పత్తి కూడా ఇదే చక్కటి సారభూతమైనటువంటి వస్తువు పరబ్రహ్మ వస్తువు సత్తు చిత్తు ఆనందమైనటువంటి అస్థి బాతి ప్రియ రూపమైనటువంటి ఏ పరబ్రహ్మ వస్తువు ఉన్నదో దానికంటే సారభూతమైన వస్తువు ఇంకేముంది చెప్పండి అదే అన్ని సారముల కంటే సారమైనటువంటి అటువంటి సారభూతమైనటువంటి పరబ్రహ్మ వస్తువు ఈ ప్రపంచంలో ఉంది దాన్ని నామరూపాల నుండి వేరు చేసి మనము గ్రహించినట్లయితే ధన్యుడు కాబట్టి వాస్తవంగా నామరూపాత్మకమైన ప్రపంచంలో సారమేమీ లేదు ఉన్న సారమైనటువంటి రసో వయసహ అని చెప్పిన ప్రకారంగా పరబ్రహ్మమే రసస్వరూపము ఆనందస్వరూపము సారస్వరూపము సారభూతమైనటువంటిది కాబట్టి సంసారమేవ నిస్సారం ఈ సంసారంలో సారం లేదని బాగా వివేచన చేసి సార దిదృక్షయ సారమును గ్రహించేటువంటి వివేకశీలు బాగా ఆలోచన చేసి సంసారం నందు లేదని తెలుసుకొని అకృతోద్వాహా అంటే వివాహము చేసుకోకుండా పాణిగ్రహమును చేయకుండా వైరాగ్యం ఆశ్రత పరమ వైరాగ్యమును ఆశ్రయించి ప్రవ్రజంతి అతడు వెళ్ళిపోతాడంటే సన్యాసాన్ని తీసుకుంటాడు సన్యాసాన్ని గ్రహిస్తాడు అందుకని ఈ సంసారంలో సారం లేదు స్త్రీల ఎందు రమ్యత అనేది ఏమి లేదు అని ఒకవైపు స్త్రీని మరియు సంసారమును నిందించింది నారద పరివ్రాజకు ఉపనిషత్తు అట్లే యాజ్ఞవలిక ఉపనిషత్తు అయితే స్త్రీని గురించి విస్తారంగా నిందించింది ఆ యాజ్ఞవలికి ఉపనిషత్తులో ఉన్నటువంటి సకల మంత్రాలన్నీ కూడా యోగవాసిష్టంలో వైరాగ్య ప్రకరణము ఇరవై ఒకటవ సర్గ మొత్తం అనే విషయంపైనే ఉంది స్త్రీని గురించే నింద చేయడం జరిగింది ఎస్య తస్య భోగేచ్ఛ నిస్త్రీ తస్యక భోగ స్త్రీయం త్యక్త జగత్ త్యక్తం జగత్తేక్త సుఖీ భవేత్ మహోపనిషత్తు మూడు డ్యాష్ నలభై ఎనిమిది యోగవాసిష్టము ఒకటి డాష్ ఇరవై ఒక్కటి డ్యాష్ ముప్పై ఐదు ఎస్య స్త్రీ తస్య భోగ ఇచ్ఛ స్త్రీ ఉంటుందో వానికి భోగ ఇచ్ఛ ఉంటుంది తప్పకుండా నిస్త్రీ కశక్ క్వభోగూహు ఎవరికైతే స్త్రీయే లేదో స్త్రీని త్యాగం చేశాడో అటువంటి వానికి భోగవాసన ఎక్కడ ఉంటుంది చెప్పండి స్త్రీ ఉంటే భోగవాసన ఉంటుంది అందుకని స్త్రీయం తక్వ జగత్వం స్త్రీని వదులుకుంటే జగత్తునే త్యాగం చేసినట్లయితే జగత్ తక్వ సుఖీ భవేది జగత్తును వదులుకుంటే వాడు సుఖంగా ఉంటాడు మాంస పాంచాలిక యంత్రలో లెంగ పంజరే స్నాయు వస్తి గ్రంథిశాలిన్యా స్త్రియా శోభనం రామచంద్రుడు అంటాడు యోగవాసిష్టంలో హే గురుదేవా హే వసి మహర్షి స్త్రియా స్త్రీయా కిమివ శోభనం స్త్రీలయందు ఏమి శోభ ఉన్నది ఏమి అందం ఉన్నది ఏమి సౌందర్యం ఉన్నది అంటాడు ఏమీ లేదు సారహీనమైనటువంటిది ధ్యేయమైనటువంటిది ఎందుకనంటే మాంస పాంచాలికాయ పాంచాలిక అంటే బొమ్మ మూర్తి ఒక చెక్కతోని గాని రాయితోని గాని చేసినటువంటి మూర్తి ఎట్లా ఉంటుందో అటువంటి మూర్తి స్త్రీ శరీరం పుత్తలిక అంటారు పుత్ల ఒక బొమ్మ అంతే ఈ స్త్రీ బొమ్మ ఎట్లా ఉంది అని అంటే మాంసంతో కూడుకొని ఉన్నది స్నాయువులు అంటే అన్ని నరాలు నాడులు వాటితోని గ్రంథులు అనేకమైనటువంటి మాంస గ్రంథులు వక్షస్థలం పైన మరియు నితంబములు మొదలైనటువంటి అన్ని మాంస గ్రంథులు ఉన్నాయి మరియు ఇది ఎట్లా ఉన్నది ఒక శకట యంత్రం లాంటిది యంత్రం ఏ విధంగా ఆడుతుందో తిరుగుతుందో అట్లా హావభావ విన్యాసాల చేత ఈ స్త్రీ బొమ్మ ఆడుతుంది తక మాంస రక్త వాస్పాంబు పృతక్ విలోచనం సమాలోకయ రమ్యం చేయసి తక్ అంటే చర్మము మాంసము రక్తము మరియు లావాజలము ఇవన్నీ బాగా విచారం చేసి పృథక్గా వేరు చేసి వీటన్నిటిలో ఏ ఒక్కటన్నా రమ్యంగా ఉందా సుందరంగా ఉందా లేదే అటువంటి హేయమైనటువంటి శరీరం నందు ముదా అంటే వృధాగా ఎందుకు క్యం పరిముహేసి మనస్సును ఉద్దేశించి చెప్తూ ఉన్నాడు రామచంద్రుడు హే మనసా అటువంటి స్త్రీ యొక్క శరీరంలో ఏమి రమ్యత ఉంది అంటాడు ఎందుకనంటే శ్మశానేషు దిగంతేషు శ్మశానములలో ఈ స్త్రీ యొక్క శరీరమును చనిపోయిన తర్వాత భూస్థాపన చేసి వస్తారు కదా అక్కడ కుక్కలు నక్కలు ఆ భూమిని తవ్వి ఆ శవాన్ని తీసుకొని పీక్కు తింటాయి అంటారు ఆ గ్రంథులను పట్టుకొని చూసారా రక్త మాంసాలతో కూడుకున్నటువంటి ఈ శరీరం మోహంను ఎందుకు పెట్టుకుంటావు కేశ కజ్జల ధారిణ్యో దుస్పర్శాలోచన దుష్కృతాగ్నిశిఖా దహంతి తృణవత్నరం ఈ నలనాహ అంటే స్త్రీలు ఇంత ఇంత ఆ పొడగాటి కేశములను ధరించి దుస్పర్శమైనటువంటి అంటే స్పర్శించుటకు యోగ్యమైనటువంటి శరీరము కాదది ఏ విధంగా శవాన్ని ముట్టుకుంటే స్నానం చేస్తామా లేదా అట్లా ఈ స్త్రీ శరీరం కూడా శవం కంటే ఇంకా భేదమే ఉన్నది చెప్పండి ప్రాణం ఉండదని ఆడుతుంది లేకపోతే శవమే కదా కాబట్టి దుస్పర్శాహ అంటే స్పర్శించడం యోగ్యమైన శరీరం కాదు లోచన ప్రియా ఆ స్త్రీల యొక్క కనులు ఏవైతే ఉన్నాయో విశాలమైనటువంటి నేత్రాలు కమలం పత్రం వలె ఉంటాయని సాహిత్యకారులు వర్ణిస్తూ ఉంటారు కానీ ఏమున్నది మాంస పిండాలే కదా ఏమున్నాయి అందులో మరియు అగ్ని ఏ విధంగా దహిస్తుందో స్త్రీ కూడా పురుషుణ్ణి దహించి వేస్తుంది అంటారు అగ్నిని ముట్టుకుంటే దహిస్తుంది కానీ స్త్రీ దూరం ఉండే దహిస్తుంది అని చెప్పింది స్త్రీ యొక్క రూపలావాణ్యాన్ని చూసి మోహితుడైనటువంటి పురుషుడు దహింపబడక ఏమవుతాడు చెప్పండి కాబట్టి ఇటువంటి స్త్రీయోహి నరకాగ్ని ఇంధనం చారుదారుణం అంటారు ఏ విధంగా చితి మండాలంటే ఇంధనం వేస్తామో అట్లా ఈ స్త్రీ అనేది కూడా ఇంధనం లాంటిది నరకాగ్నికి ఇంధనం లాంటిది అంటారు ఇటువంటి హేయ బుద్ధి కలిగి స్త్రీని బాగా విచారించి స్త్రీ విషయం నుండి విముఖుడయ్యి ఆత్మోన్ముఖుడయ్యి సాధన చేయాలి అని స్త్రీ గురించినటువంటి విచారణ విస్తారంగా అన్యత్ర అన్యత్ర చెప్పబడింది చంద్ర గి ఉపనిషత్తు ఎనిమిది డాష్ చెప్పింది లిందు మాభిగాం లిందు మాభిగాం స్త్రీ సంబంధం నాకు కాకూడదు స్త్రీ నుంచి నేను దూరంగా ఉండాలి ఎందుకనంటే నాకు సాధన చేసి మోక్షాన్ని పొందేది ఉన్నది స్త్రీని కనుక పట్టుకుంటున్నట్లయితే మళ్ళీ సంసారంలో పడవలసి వస్తుంది అందుకని లిందు మాభిగాం లిందు మాభిగాం అని అక్కడ చెప్పడం అయింది జరయంతి తేజహా అంటూ కఠోపనిషత్తు ఒకటి ఒకటి స్త్రీ విషయము ఇంత ప్రబలమైంది అంటే సకల ఇంద్రియాలన్నింటినీ కూడా జరయంతి జీర్ణింపజేస్తుంది శరీరం అంతా నిస్సారం చేసి పడేస్తుంది శబ్దాది విషయాలైతే ఉండనే ఉన్నాయి అందులో స్త్రీ ప్రబలమైనటువంటిది అందుకే కదా మహాభారతంలో చిత్రవీరుడు విచిత్రవీరుడు విషయ లోలు వాళ్ళు తొందరలోనే ఆయుష్ను ముగించుకున్నారు ఎందుకు స్త్రీ విషయము అంతా ప్రమాదకరమైనటువంటిది అందుకని స్త్రీ యొక్క ఆసక్తి ఉండకూడదు అని మనకు గ్రంథకర్త సావనం చేస్తూ ఉన్నాడు హరి ఓం తత్సత్ ఓం సహనా సహనౌనక్స్ ం శి